చెట్టులో జీవము ఉన్నది అంటే వాట్ ఈస్ దిస్ లైఫ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ లైఫ్ మనం ఏం చేస్తామంటే చెట్టులో లైఫ్ ఉందని మనం తెలుస్తూ ఉంటున్నాం బట్ వీఆర్ టూ బ్లైండ్ టు ది ట్రూత్ ఆ చెట్టులో ఉండే లైఫ్ ని మనం దాని మహిమని మనం గుర్తించాం కొమ్మ వినిచేస్తాం లేకపోతే చెట్టు తొక్కుంటే వెళ్ళిపోతాం లేకపోతే కట్ చేసి పారేస్తాం ఇలాగ ఏ చేస్తాం తప్పించి దాంట్లో జీవము What a, what a big deal, life unta. That life is Ishvara. God it is. That is what it is. Number one. Number two. That life is the same as the life which is present in this body. You have to think on those lines. That is the truth. Kabate, adi it is alive ani guptis te amain attu. Ye level od arni gupti nthal samchuna. Adi devu dente. మన వాళ్ళు చెట్టుల్ని పూజించేవారంటే ఎందుకు పూజించేవారు దాంట్లో జీవశక్తి ఉన్నది ఆ జీవశక్తియే ఈశ్వరుడు అందుకోసం చెట్టును పూజించడం పుట్టని పూజించినా చెట్టును పూజించినా దాంట్లో ఆ ఈశ్వరుని దర్శించడం చేతనే పూజించేవారు అయితే పూర్వం వాళ్ళు ఆ అంటే ఇప్పుడు వాళ్ళు కానీ పూర్వం ఆ ఫిలాసాఫికల్ నాలెడ్జ్ ఉండేది ఫిలాసఫీ అండ్ రిలిజియన్ కలిసి ఇప్పుడు ఏమైపోయింది ఆ ఫిలాసఫీ లేదు ఇంకా రిలీజియన్నే ఉంది అంచేది వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ పూజ హడాలో చెట్టును తొక్కేసి విరిచేసి చంపేసినా సరే వీళ్ళ పూజ అయిపోవాలంటే వాళ్ళ ఎవరికి వచ్చేస్తారు ఇంక చెట్టును ఎందుకు పూజిస్తున్నామని పావుంటు కాదు చెట్టును పూజించేయాలి పూజించేస్తే మనం కోరికలు తీరిపోతాయి పూజించేయాలంటే తోసేసుకోవడం కొమ్మ విరి చేయటం ఇంకా ఏదైనా చేసేస్తారు ఆ చెట్టు ఏవైపోయినా వాడికి రెక్కలేదు పూజించేయటం అంటే దాని చెట్టు చుట్టూ సిమెంట్ కట్టేస్తారు కదా చెట్టు చుట్టూ సిమెంట్ కట్టేస్తారు ఎలా తిరుగుతుంది ఎలా బతుకుతుంది దాని చుట్టూ దేవాలయం కట్టేస్తారు నాపరాతి బండలు వేసేసి గోపురం హడు కట్టేస్తారు ఆ చెట్టును బతకలేకూడదు అని అది ఎక్స్పాండ్ అవ్వడానికి ఉంటుంది ఎవరో పొరమ వాళ్ళు రావి పాస్తారు అక్కడ కాంపౌండ్ వాళ్ళు దేవాలయం కట్టే రావి పాస్తారు వీళ్ళు ఆ చెట్టు ముందు రచ్చబండోహడు కట్టారు ముందు నాపరాళ్ళు కట్టేస్తారు అక్కడ దేవుణ్ణి పెట్టేస్తారు అక్కడ ఒక గోపురం కట్టేస్తారు హనుమంతుడిని పెట్టేస్తారు లేకపోతే చూసుకుంటారు మొట్ట ఆ చెట్టు కమ్మలు కొట్టేస్తూ ఉంటారు ఎందుకంటే అవి వీటేపులు చూపిస్తాయి కదా ఒక చెట్టు కొమ్మలు కొట్టేస్తూ ఉంటారు వీళ్ళు వీళ్ళు కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి చెట్టు కొమ్మ అడ్డ వస్తుంది కాస్త కొట్టేస్తాడు గోపురం కట్టడానికి ఇంకొక అడ్డం వస్తుంది అది కొట్టేస్తాడు ఇంకే వీళ్ళు ఇష్టమే ఆ చెట్టుని చూస్తే దుఃఖం అసలు వీళ్ళు ఎప్పుడన్నా చూసారు అలాంటి వీడికి ఎంతసేపు సిమెంట్ అండ్ ఇటకలు పెట్టేసి ఏదో దేవుణ్ణి చేసేద్దామనే కానీ ఆ చెట్టు కూడా దేవుడే దాన్ని మనం పరిరక్షించుకోవాలి అనే దృష్ట్యా ఉన్నది రాగి చెట్టును కూడా కొట్టేస్తారు కొమ్మలు కొట్టేస్తారు ఆఖరికి చెట్టు అర్థం వచ్చిందనుకోండి వీళ్ళు ఎక్స్పాన్షన్ ప్లాన్ లో చెట్టు కొట్టేస్తారు దేవి అలా ఉంటాం అనివే సో ఆ జీవస్వ సద్భాగే లింగం భవతి ఇదంతా ఆయన ఎందుకు అంటున్నారంటే ఈ రసము అది పెరగడము అది శ్వాస విశ్వాసం చేయడము ఏమిటిదంటా అంటే అయ్యా అక్కడ జీవశక్తి ఉన్నది ఆ ఎక్కడి నుంచి వచ్చింది ఆ జీవశక్తి జీవనాత్మనా అను ప్రవిశ్య పరమేశ్వరుడు జీవశక్తి ప్రవశించభ్యా దేహే జీవస్తిష్ట జీవకర్మానుసారి తైకల్య నిమి కర్మా యదోపస్థితం ఓకే కానివ్వండి జీవుడనే చెప్పండి జీవుడు కర్మఫలము పూర్వ కర్మఫలము యు బ్రింగ్ ఆల్ దట్ ఇట్స్ ఓకే నో ప్రాబ్లం కీప్ ఇట్ లైక్ దట్ యూ కెన్ డూ దట్ బ్యాక్ సో మిమరీ బాడీలో కర్మఫలం అది ఉంటుంది కదా ఇప్పుడు ఆ మిమరీ బాడీ హ్యాస్ అక్వైర్డ్ ఫిజికల్ బాడీ అండ్ దేనిఫార్డ్ ఆ మెమరీ బాడీలో ఉన్నటువంటి వాసనలు కర్మఫలాలు ఏవైతే ఉంటాయో వాటినన్నింటినీ ఈ ఫిజికల్ బాడీ ద్వారా అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి జీవుడేం తీసుకోండి పర్వాలేదు నేను ఇంతగా జీవశక్తి అని చెప్తూ వచ్చాను సో జీవుడేం తీసుకోండి అచిత పీతాభ్యామి దేహే జీవ ఈ దేహంలో జీవుడు ఉన్నాడు ఎప్పుడు ఎందువల్ల ఉన్నాడు ఎలా ఉండగలుగుతున్నాడు అంటే అచిత పీతముల చేతనే తినాలు తాగాలి ఆహారం తిని నీరు త్రాగుతుంటే జీవుడు ఉంటాడు ఎందుకంటే జీవుడు ఉండడం అంటే ఇట్ ఈజ్ దట్ మీన్స్ యూఆర్ హోల్డింగ్ పవర్ అది జీవుడు ఉండడం అంటే ఇప్పుడు బల్బులో కరెంట్ పాస్ అవడం అంటే ఏంటి ఆ ఫిలమెంట్ కొంత షిఫ్ట్ ఉండదు ఇప్పుడు జీరో క్యాండల్ బల్ మీరు సిక్స్ హండ్రెడ్ ఓల్స్ పాస్ చేస్తే ఏమిటి ఫ్యూజ్ అయిపోతుంది ఎందుకు ఫ్యూజ్ అయిపోవాలి కండక్టర్ కదా ఇటుకని కండక్ట్ ఇటుకని కండక్టర్ సమ్ ఎలక్ట్రిసిటీ బట్ నాట్ డట్మచ్ ఎలక్ట్రిసిటీ ఆ స్ట్రెంగ్త్ దానికి లేదు అని చెప్పి ఫీల్ చేయదు అదేవిధంగా మనిషి దేహం కూడా ఇంకా ఆ ప్రాణశక్తిని నిలబెట్టే సత్తా దానికి లేకుండా ఆ శక్తి దానికి లేకుండా అయిపోతుంది ప్రాణశక్తిని నిలబెట్టాలంటే సెల్ఫ్ అన్ని కూడా చాలా ఉండాలి అలాంటి స్థితిలో ఉండాలి ఆ దార్థ్యం వాటికి లేకుండా అయిపోతుంది అయిపోతే ఇంకా ఆ ప్రాణశక్తి లెందర్ అవుతుంది అనేబుల్ టు హోల్డ్ ఆన్ టు దవర్ ఎందుకంటే హార్ట్ ల్యాబ్ డబ్ ల్యాబ్ డబ్బని కొట్టాలి కొడుతుంటే బాడీ అంతా కూడా ఇట్ సో మచ్ ఆఫ్ ప్రెషర్ సో మచ్ ప్రెషర్ లిక్విడ్ ప్రెషర్ ఉంటుంది ఆ ప్రెషర్ లో రక్తం ప్రసరించాలి రక్తం ప్రసరించాలంటే రక్తం చక్కగా అయిపోయింది దాని నిండర్ ఏమో కొలెస్ట్రాల్ ఇవే పేరుకుపోయి ఉన్నాయి తర్వాత ఏమో ట్యూబ్ లన్నీ మూసికుపోయి ఉన్నాయి ఎలా అర్థం కొడుతుంటారు ఇంకా ఇంకే లైఫ్ ఏందనతుంది ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి దీసం కాబట్టి శరీరంలో శక్తి ఉన్నప్పుడే జీవశక్తి జీవనం నిలబడి ఉంటుంది ఆ శక్తి అసిత పీతముల చేత వర్ధలు చేయబడుతుంది మంచిది ఇప్పుడు ఈ అసిత వీడికి ఎప్పుడూ ఒకే రకమైన పుష్టికరమైన ఆహారాన్ని తింటున్నాడు నీళ్లు త్రాగుతూనే ఉన్నాడు కదా యవ్వనంలో అసిత ఇచ్చినటువంటి సుఖాన్ని వృద్ధాప్యంలో ఎందుకు ఇవ్వవు అంటే కర్మానుసారమే సో ఒకటి అందరూ ఒకే డెన్నర్ చేసి వస్తారు వాడు కడుగుల పోటీ వస్తాయి ఇంకోడా కానీ ఇద్దరిపోతాడు వయసు అంటే కర్మానుసారినేదో అలాగంటే మీరు కర్మని తీసుకురావాలి ఒకే జీవశక్తి సర్వమునందు ప్రసవిస్తున్నా అందరూ ఒకే బస డెన్నర్ చేసి వస్తారు వాళ్ళ దానే ఉంటాడు ఇంకోడు గడుగులమంటూ ఉంటాడు సో ఎందుకంటే వాడు వాడి ప్రారంభుంది ఇది అది సో కుదిహారా ఈజ్ అ వెరీ స్పెషల్ ఐటెం ఫర్ మెనీ నా ప్రారంభం ఏంటంటే పులిహార ఈజ్ వన్ థింగ్ ఐ కెనాట్ హ్యాండిల్ ఎందుకంటే దాంట్లో టామరెండ్ వేసేస్తారు టామరెండు లేకపోతే అసలు ఆహారమే లేదన్నట్టుగా ఉంటుంది అయితే టామ రెండు మంచిదే బట్ ఇట్ హ్యాజ్ యాసిడ్ కాదు టాప్ యాసిడ్ టాప్ యాసిడ్ అని యాసిడ్ ఉంది ఈ టాప్తారిక్ యాసిడ్ కి మూడు కార్బాక్సిన్ గ్రూప్స్ ఉంటాయి అంటే యాసిడ్ గ్రూప్స్ ఉంటాయి దానికి ఒకటి కాదు ఎదుటి కాల్ ఒకటి అయితే టాహారి మూడు అంటే దాని యాసిడిటీ మూడు రెట్లు ఉంటుందని నా అభిప్రాయం కాదు బట్ సంహవ్ ఈ పాతాలు చేసే గడుపులో పడేపటికి ప్రొటెస్ట్ వస్తుంది లోపల నుంచి మంట వస్తుంది సో కానీ అందరూ అలా ఉండరు కొంతమంది మా పులిహారని ఎంతో ఆవు ఆవుకుంటాయంటే లైఫ్ దే ఎంజాయ్ జీవ కర్మాలి సార్ చెప్పాలి ఒక జీవశక్తి ఉందా ఈ డిఫరెన్స్ నుంచి నుంచి చెయ్యి అంటే జీవ కర్మానుసారిని అసిత పీతే ఈ అసిత పీతములు వీడికి జీవకర్మ వీడి కర్మల అనుసరించి లభిస్తాయి తిన్న తర్వాత ఇచ్చే సుఖదుఖాలు కూడా వీడి కర్మానుసారంలో ఉంటుంది ఓకే ఇది ఇది హేతో ఈ కారణం చేత తాంగ వైకల్య నిమిత్తం కర్మ యా ఉపస్థితం ఇప్పుడు ఒక కర్మ ముందుకు వచ్చింది ఈ కర్మ ఇది చెడు కర్మ కర్మ అంటే చెడు కర్మ ఫలము ఏంటంటే ఇది ఒక అంగానికి వైకల్యం వచ్చేది పక్షవాత పక్షవాతము అంటే వాతము అంటే ఆ పార్ట్ పని చేయకపోవడం వాతం కన్విందంటే డజన్ ఫంక్షన్ అదే ఆయుర్వేదిక్ వైడ్ పక్షే వాత ఇన్ వన్ పార్ట్ వాతీ పక్షవాత పక్షే వాత నా ఎంటైర్ వాత ఎంటైర్ ఎండ తీసుకెళ్ళిపోవచ్చు బట్ పక్షే వాత ఇన్ వన్ పార్ట్ దే ప్రాబ్లం ఎందుకండి ఆ పార్ట్ లో ప్రాబ్లం ఎందుకు రావాలి పెద్ద వయస్సు వయసు వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా ఇక్కడ ఎందుకు రావాలి పెద్ద వయసు వాళ్ళ దేవస్వామి పేకాట్లో అదే ఆడేస్తూ చాలా ఉల్లాసంగా ఉన్నారు పాపం ఈయనకెందుకు రాప్పుడు పూజలే పూజలే చేసి చేస్తే రావాలి ఈ పక్షవాత అంటే ఇప్పుడు చేసిన పూజలకు మళ్లీ జన్మకి బాగుంటుంది పూర్వజన్మలో ఈయన ఏదో దోషం చేసుకుంటాడు దానికి ఫలండి కాబట్టి ఏకాంగ వైకల్య నిమిత్తం ఒక్క అంగానికి వైకల్యము వైకల్యం అంటే చెడిపోవట వికలమైపోవుట ఆ దానికి కారణమైనటువంటి కర్మ ఉపస్థితం అవధి అది ముందుకు వస్తుంది చెట్టులో జీవుడికి ముందుకు వచ్చింది ఇప్పుడు చెట్టు గురించి చెప్తున్నాం కదా మనిషికే అదే అప్లై అవుతుంది అప్పుడు కదా జీవ ఏకాం జహాతి అంటే శాఖాయా ఆత్మానం ఉపసంహరి ఆ కర్మ ఫలానుసారంగా ఒక కొమ్మ నుండి ఆ జీవశక్తి ఉపసంహారం అయిపోతుంది అంటే చెట్టుకి కూడా మనకి ఉన్నట్టుగానే సుఖదుఖాలు ఉంటాయి కొమ్మని లాగే విరిచేస్తే చెట్లు దుఃఖిస్తుంది దాని కర్మఫలంగా దుఃఖాన్ని అది అనుభవిస్తుంది కానీ ఆ దుఃఖాన్ని అది పొందటానికి మనం నిమిత్తం అయ్యాం కనుక మనం చెడు కల్మని చేసాం మనమేమో దీని ఫలితాన్ని ఇంకోసారా సో ఆ సంస్కారం మంచి సంస్కారం ఉండాలి చెట్లు కొమ్మల్ని అలా నేను ఎప్పుడైనా ఈ చెట్లు పాతారు మున్సిపాలిటీ వాళ్ళు చెట్లు మున్సిపాలిటీ వాళ్ళు చెట్లు పాత్ర ఉంటే ఏదో ఇష్టమైన శ్రాబ్దం పెట్టినట్టుగా పాతారు వాళ్ళేమో శ్రద్ధగా చేయరాఫండి శ్రద్ధం అంటే శ్రద్దగా కృతం వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చెట్టు చెట్టు ఒక ప్రొటెక్షన్ ఇస్తారు చూడండి అది ఎప్పుడు అలాగా నిటారుగా నిలబడదు ఆ ప్రొటెక్షన్ ఇతర పడిపోతున్నా జనబడిపోతుంది వాడు దాన్ని ఆ ప్రొటెక్షన్ కి మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర డబ్బు వసూలు చేసి వెరీ పూర్ క్వాలిటీ మెటీరియల్ తోటి దాని కాళ్ళు ఏమీ సెంటు లేకుండా పెట్టేసి వెళ్ళిపోతాయి అది ఇతర పడిపోతున్నా పడిపోతుంది ఎలక్ట్రిక్ స్తంభాలు ఎలక్ట్రిక్ స్తంభాలు అలా నిటారుగా ఉండదు ఎందుకని అసెంబ్లీ పోయి అది మొన్న ఒక స్తంభం నుంచి వైద్యు పడిపోయి పదిహేను మంది ఎంతమంది చచ్చిపోయారు ఎలక్ట్రిక్ స్తంభాలు నిటారుగా ఉండొద్దండి నేను చూసినంతలో నిటారుగా ఉంటాయట ఎలక్ట్రిక్ స్తంభాలు మన దగ్గర ఎలక్ట్రిక్ ఇటు ఎలా ఉండిపోతుంది అటు ఎందుకు ఉండిపోతుంది అంటే సిమెంట్ బేస్ వేయడు సిమెంట్ బేస్ వేయాలి కదండి భక్తు ఉండదు సిమెంట్ వేయడు అక్కడ సిమెంట్ వేయాలి దానికి ఒక స్ట్రక్చర్ ఇచ్చి సిమెంట్ వేయాలి అక్కడ పుస్తకంలో సిమెంట్ అని ఇక్కడ సిమెంట్ వేయాలి దాంతో మట్టి పోసేసి వెళ్ళిపోతాను లేకపోతే ఎలా ఉండి ఓ వర్షం వచ్చినప్పుడు ఈ మట్టి కొంచెం ఇటు దిగి అటు వెళ్తుంది స్తంభం తర్వాత ఈ స్తంభానికి నేను ఇంకోటి గమనించాను ఈ వైడ్లు పెడతాను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను దాన్ని నిలబెట్టడానికి వైర్లు పెడతా కానీ వైడ్ టైట్ గా ఉన్నాను ఒక్కర్లేదా అది లూజ్ గా ఇలా వేలాడుతూ ఉంటుంది అక్కడ ఉంటాడు అదే మీద తిరిగి ఇచ్చేది ఇప్పుడు సమయం ఎలా ఉంటుందండి దానికి ఒక వైర్ ఒకటి కట్టి ఇక్కడ ఒకటి బోటు కట్ట నిలబడ్డానికి ఓకే ఇప్పుడు ఆ వైరు ఇప్పుడు మీరు వైర్ కట్టారనుకోండి ఆ వైర్ ఎలా లూజ్ లూజ్ గా ఉందనుకోండి ఇదితో వైర్ ఇజీ డూయింగ్ ఎనీథింగ్ వైర్ మీరు కట్టారంటే ఎలా ఉండాలి అది టైట్ ఉండాలి టైట్ ఉంటే ఇట్ ఈ సర్వింగ్ అంటే ఏదవుతుందంటే మీరు కట్టిన టైట్ ఉంటుంది అది వీడు అలా వెళ్ళగాలో లూజ్ అయిపోతుంది అంటే ఎందుకరీ ఎటువై మీ టైట్ పెట్టాడో అదే ఒండి స్తంభం ఇంకా అది లూజ్గా ఉంటుంది వీటి బయటికి మరి ఎందుకు పెట్టినట్టు ఇలా ఉండకూడదు పబ్లిక్ వర్క్స్ ఎలా ఉండాలో అంత క్లీన్గా ఉండాలి వాట్ ఎవర్ సో ఆ ఏకాంశాఖాంగ్ జహాత్ ఒక చిట్టు ఈ కొమ్మలు వీళ్ళు పిల్లలు తీకేస్తూ ఉంటాను పిల్లలే కాదు పెద్దవాళ్ళే కాదు అలా తీకేస్తూ ఉంటారు తీకేస్తాను నేను చూశానంటే అడ్డుకుంటా నేను మొన్న కుర్రాడ చెట్టు కొమ్మ విరిచేస్తుంటే అది చిన్న మొక్క అప్పుడే ప్రిన్సిపాలిటీ వాళ్ళు పచారు అది ఇంకా ఇంక చెట్టు కూడా రావలేదు వీడే కమ్మ విడిచేస్తున్నాడు కుర్రాడ హై స్కూల్ కూడా వారు జరగబోతుంటే నేను ఏం చేయబడుతున్నా కదా నేను ఎందుకోస్తున్నావు ఇదే పశువుకి అర్థం గా వేశారు అది ఉండగా పై నుంచి విరిచేస్తున్నాడు పశువుని ఆపగలం కాని మనిషిని మీరు నేను పట్టుకున్నదే నువ్వే నేను ఎవరి చెట్టు నేనే దాకా వాయించేస్తాపట్లేదు అని చెప్పేసి వాడు మీరు అప్పుడు అక్కడ ఉండే నలుగురు పెద్దలు కూడా వచ్చి ఎందుకు చెట్టు విరుస్తామని వాళ్ళు ఒక నేను వచ్చేసాను నేను ఆటో ఎక్కేసి వచ్చేసి మా అలవాళ్ళలో నాలుగు చెట్లు పడితే నాలుగు చెట్లు ఒక్కటి మిగిలింది అది కూడా మీరు పంపేసే ప్రయత్నం కాబట్టి అలా చేయకూడదు చాలా తప్పు ఒక అంగ అది జీవ దుఃఖాన్ని అనుభవిస్తున్న చెట్టు ఆత్మానం ఉపసంహరి అప్పుడు ఆ కొమ్మ ఎండిపోతుంది జీవస్థితి నిమిత్తో రసహ జీవన కర్మాక్షి జీవకర్మాక్షిప్తాను జీవన కర్మాక్షిప్తహ జీవకర్మాక్షిప్త జీవోపసంహారే నష్ట ఏదో మరి భాషకారులు అలా వ్యాఖ్యానం చేస్తున్నారు ఎందుకు ఎండిపోతుందంటే రసం ఇంకా ఉండదు కనుక రసహా నతిష్ఠతి అందుకోసం ఎండిపోతుంది రసం ఉండదు కనుక ఎండిపోతుంది రసం ఎందుకు ఉండకపోవాలి చూడండి జీవస్థితి నిమిత్త రస రసం ఉండాలి అంటే జీవస్థితి నిమిత్త జీవం ఉంటే రసం ఉంటుంది జీవస్థితి నిమిత్తము కాగలది జీవస్థితి ఉంటే రసం ఉంటుంది జీవం లేకపోతే రసం ఉండదు జీవకర్మ ఆక్షిప్త జీవోపసంహారే ఈ రసాన్ని జీవకర్మ ఆక్షిప్త ఈ జీవుడు యొక్క కర్మచేత లాగిపోయగలిగినది అప్పుడు జీవుడు యొక్క ఉపసంహారం అయిపోయి జీవుని కర్మచేతను ఆ రసం లాగివేయబడింది జీవోపసంహారానికి కారణంగా అప్పుడు రసహ నతిష్టతి ఆ కారణంగా ఆ రసము ఉండదు ఓకే రసాపదే శాఖ శోషము పైకి ఈ విధంగా రసం తొలగిపోగానే జీవుడు తొలగిపోయాడు జీవుడు ఎదుగుదల జీవశక్తి తొలగిపోయింది ఎందుకని జీవ కర్మ జీవశక్తి తొలగిపోయింది జీవం తొలగిపోతే రసం తొలగిపోయింది రసం పొలగిపోతే కొమ్మ ఎండిపోయింది రసాపగమే శాఖ శోషముపై ఎండిపోవుటను పొందును అంటే ఎండిపోవు తృక్షమే తదా సో ఎప్పుడైతే అయ జీవ ఈ జీవుడు మొత్తం వృక్షాన్ని విడిచిపెట్టేస్తాడు సర్వం వృక్షమే జాతి అప్పుడు తదా స్వోపి వృక్ష సృష్య మొత్తం చెట్టు ఎండిపోతుంది దీన్ని బట్టి ఏమిటసలు వట్ ది డిస్కషన్ అంటే చెప్తున్నారా వృక్ష్రవన శోషణాదిలింగా జీవవత్వం దృష్టాంతశతే చేతనాస్థావరా వృక్షాన్ని చూస్తే మీరు దాంట్లో రసం ఉంటుంది కట్ చేస్తే ఆ రసం సలవిస్తుంది ఇంకా కట్ చేస్తే ఆ రసం ఎండిపోయి కొమ్మ ఎండిపోతుంది ఆది ఇంకా ఆది శబ్దం చేతనం చిగురు ఎండిపోవటం ఇలాంటివి ఎవెవో అవుతూ ఉంటాయి వీటినన్నిటిని బట్టి ఇవన్నీ లింగములు అంటే మార్కర్స్ పాయింటర్స్ ద సిగ్నల్ ద ట్రూత్ వాట్ ఈస్ దట్ జీవత్వం ఆ జీవశక్తి ఆ చెక్తి ఎందు ఉన్నది అని మనకి స్పష్టమవుతోంది తర్వాత దృష్టాంత శ్రుతిశ్చేతనావంత స్థావర ఇది ఇంతవరకు చెప్పింది దృష్టాంతం అనేది దారిష్టాంతికం కాదు దార్ష్ట ఏమేవ కలు నుంచి దార్ష్ట్రాంతిక ఆరంభం అవుతుంది కానీ దృష్టాంత శ్రుతి దార్ష్టాంతికాన్ని పరిపుష్టం చేయటం కోసం చెప్పబడినా దృష్టాంతం చెప్పేప్పుడు కూడా ఉన్న సత్యాన్ని దృష్టాంతంగా చెప్తారు కానీ ఒక హైపోసిటికల్ దృష్టాంతం చెప్పలేదు ఇక్కడ కాబట్టి ఈ దృష్టాంత శృతిని బట్టి కూడా మనకేం తెలిసిందంటే స్థావరాహ చేతనావంత స్థావరాహ అంటే చెట్లు స్థావరాహ అంటే కదలకుండా నిలబడే ప్రాణులు చెట్లు అనమాట అవి చేతనావంత వాటిలో చేతన గలదు చేతన అంటే కాన్షియస్నెస్ చైతన్యం వేరు చేతన వేరు చైతన్యం నిర్విశేషం అంటే అన్మానిఫెస్ట్ చేతన ఇస్ ది మేనిఫెస్ట్ కాన్షియస్నెస్ అంటే వాటికి సుఖము దుఃఖము ఉంటాయి వాటికి కూడా తెలివిటట్లు ఉంటాయి కొద్ది గొప్ప తెలివిటట్లు ఉంటాయి వాటికి అవసరమైన తెలివిటట్లు వాటికి ఉంటాయి సో చేతనావంత స్థావరాహ వాటి ఏంటి చేతన గలదు మన ఈ మనుష్య దేహంలో చేతన మేనిఫెస్ట్ కాన్షియస్నెస్ ఉన్నట్టుగానే చేతన గలదు అని మనకి తెలియదు అయితే కొంతమంది వాటిల్లో చేతన లేదు అంటే సోల్ లేదని చేతన అంటే సోళ్ళని ఈ సోకాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు సోల్ అంటారే అదే సో సోల్ అంటారు వాళ్ళు ఘోస్ని కూడా అంటారు హోలీ ఘోస్త్ మామూలు ఘోష్ కాదు హోలీ ఘోస్ ఏదో ఇలాంటి ఇంగ్లీష్ మాటలు మాట్లాడి అన్నీ మా అంతటి గొప్పవాళ్ళు లేరని అంటూ ఉంటారు వాళ్ళు కూర్చుని పాఠాలు వినాల్సిన మాట ఇలాంటి పాఠాలు వాళ్ళు వినాల్సిన మాట వాళ్ళకి అందరికీ అవసరం ఉంది ఇటువంటి పాఠం వెరీ అన్ఫార్చునేట్ ఈ కన్వర్షన్స్ ఎక్కువైపోవడం మూలంగా ఇటువంటి పాఠాలు ఇంక వాళ్ళు ఏమి ఉంటారు తర్వాత దీంట్లో పెద్ద దురదృష్టం ఏంటంటే నేను ఇంతకు ముందు చెప్పాను మళ్లీ చెప్తున్నాను క్రిస్టియన్ మిషనరీస్ చేసే పోపకాండవీలోనూ దాంట్లోనూ ఉంటుందో అదంతా కూడా ఇట్ ప్రమోట్స్ క్రిస్టియానిటీ ఇట్ ఇస్ ఫర్ ప్రమోటింగ్ క్రిస్టియానిటీ విచ్ మీన్స్ ఇట్ ఇస్ మెంట్ టు ప్రొమోట్ కన్వర్షన్స్ అని అర్థం అల్టిమేట్లీ ఇట్ అమౌంట్స్ టు దట్ మన వాళ్ళు ప్రమోట్ పోపకాండ మన వాళ్ళు వచ్చి ఉంటారు దే ప్రొమోట్ ద హిందూయిజంని ప్రమోట్ చేయరు ఇప్పుడు మహాత్ములు వచ్చారనుకోండి ఆర్ బై ప్రమోటింగ్ హిందూయిజం ఆర్ ఆర్ బై ప్రమోటింగ్ దై రోన్ కల్ట్ అని చూసుకున్నట్లయితే ఏదో వాళ్ళ కల్టే వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారా అన్నట్టుగా ఉంటుంది మోర్ ఆర్ లెస్ ఎక్కడైనా మరి ప్రమోట్ ఓవరాల్ గా వ్యక్తిత్వాన్ని పక్కన పెట్టేసి హిందూయిజంను ప్రమోట్ చేస్తున్న మహత్వం లేరని నేను అన్నాం కానీ మెజారిటీ ఆఫ్ దమ్ దే ఆర్ లైక్ దట్ ఈ టీవీ ఛానల్స్ వాళ్ళు వారికి హాఫ్ అన్ అవర్ నీకు హాఫ్ అన్ అవరు అని వాడు ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తాడు అందరికీ సమదర్శనం వాళ్ళు మంచిది వాడు హాఫ్ అన్ అవరు వాడు హీ ప్రొమోట్స్ క్రిస్టియానిటీ అండ్ దేర్ ఫోర్ కన్వర్షన్స్ ఆర్ ప్రొమోటెడ్ వీడి హాఫ్ అవరు ప్రొమోట్ హిందూజంట్ థాక్ ఇన్ దట్ డైరెక్షన్ దే డోంట్ ప్రొమోట్ దట్ టైం థింగ్స్ ఎంతసేపు ఇదిగో నేను ఇక్కడ నా శిష్యుడు నా నా కల్ట్ నా పూజ ఇదే బోద సో అలా కాకుండా వీఆర్ హిందూస్ వీ రిప్రజెంట్ ది బ్యాక్బోర్న్ కల్చర్ ఆఫ్ దిస్ ల్యాండ్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ ధర్మ అని ఇలా ప్రమోట్ చేయొచ్చు కదా మనందరం బ్రదర్స్ ఈ ఈ సిస్టమ్ ఇవన్నీ అల్టిమేట్ గా మన హిందూ ధర్మం ఏమని సర్వ మానవులు సర్వ ప్రాణులు కూడా ఈశ్వరుడేం చెప్తోంది అలాగంటది మనలో మనకి భేదాలు ఉండద్దు ఇలాగ ఏదైనా ఒక వర్ణస్ని ప్రమోట్ చేసి మన హిందూ ధర్మంలోంచి క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మన సోదరులే వాళ్ళు ఇంకో ధర్మం మీద ఉండేటువంటి ఆకర్షణ చేత వెళ్లారు వాళ్ళు కూడా మన రాముణ్ణి కృష్ణుల్ని పూజించడానికి వాళ్ళు వెనక వచ్చి వాళ్ళందరూ మన బ్రదర్సే ఎవడైనా చెప్తాడండి టీవీలో ఇలాగంటే ఎనీథింగ్ రిలేటెడ్ టు దిస్ ప్రమోటింగ్ హిందూయిజం ఎవడైనా చెప్తాడు చెప్పారు ఎంతసేపు ఎవరికాల వాడితే వాళ్ళు చెప్పింది చూడండి మీరు ప్రమోట్ ద ఇండివిజువల్ The well, individual promotes yes. So, But while I am to say, Christ, God, God's the Son, He alone protects you from sin, so you, He is calling you, you come. And you say, the I love it today. I am to say, I am to say, I am to say, I am to say, I am to say, I am to say, I am to say, I am to say. I said, people, they are promoting their personality. Very interesting situation. I am to say, gradual, Christianity has a respect, a acceptability. ఒక పాపులారిటీ పెరుగుతోంది మనం వీఆర్ ఫైటింగ్ విత్ అవర్ బ్యాక్ అగ్నెస్టి వాళ్ళు దేవాలయం భూములు అమ్మేశారని తిరుపతిలో ఈ గోడ తీసి ఆ గోడ పెట్టారని ఎంత కలహం వచ్చేసిందంటే హిందూ ధర్మంలో కలహం ఎక్కువైపోయింది బాగా కలహం వచ్చేసింది ఉదాహరణకి మద్రాసు స్టేట్లో ఓ దేవాలయం ఉంది ఆ దేవాలయంలో విగ్రహం ఉంది ఆ విగ్రహాన్ని ఏదో ఇటు పక్కగా జరపడమో ఒకటి పక్కగా జరపడమో ఒక ఇష్యూ ఒకటి వచ్చింది ఎందుకు జరపాల్సి వచ్చింది విగ్రహాన్ని జరపాల సందేశం ఏ రీజన్ లేకుండా జరపడం అనే ఇష్యూ ఎందుకు వస్తున్నాయి సార్ సమ్ ప్రాబ్లం ఇది అది జరపాల్సి వచ్చింది అది జరపాల అక్షర్లే గారిని కామకోట గారిని అడిగారు వెళ్లేదు ఆయన ఏదో అమాయకంగా జరపడం లేదని ఆయన చెప్పారు వీళ్ళు జరపబోయారు ఇంకొక పేషన్ వాళ్ళు వచ్చి జరపడానికి వీలు లేదు అన్నారు అలాగే అది స్టడీ చేయండి కన్సన్సన్స్ తీసుకున్నామంటే కన్సన్సన్స్ లేదేం లేదు అదే జరపడానికి వీరు అదేవిధంగా ఆయన చెప్పారు మేము జరుపుతాం వీళ్ళు కోర్టుకెళ్ళారు కోర్టుకు వెళ్లి స్కే అద్దరు కోర్టులో కేసు నడుస్తుంది judge. జడ్జి ఎంఏ కరీం ఇస్ది జడ్జి వారు ఏం చెప్తాడు దీనికి జడ్జిమెంట్ ఎంఏ కరీం ఏం జడ్జిమెంట్ ఇస్తాడు వీళ్ళలో వీళ్ళకి ఈ విగ్రహాన్ని ఇటు జరపడమా అటు జరపడమా ఈ కలహంలో వీళ్ళు కొట్టుమిట్లాడుతూ ఉంటారు అక్కడ ఆ ఆ డిస్టిక్ లో వీళ్ళున్న ఆ డిస్టిక్ లో రాబోయే పదేళ్లలో క్రిస్టియన్ పర్సెంటేజ్ ఫైవ్ పర్సెంట్ పెరుగుతుంది హిందూస్ ఫైవ్ పర్సెంట్ తగ్గుతాయి అది పరిస్థితి కాలడీలో హిందూస్ బాగా తగ్గుతాయి అందరూ క్రిస్టి కాలడీలో తాలడి దగ్గర శృంగేరి గొప్ప తామకోటి గొప్ప అనే దెబ్బలాట ఇరవై సంవత్సరాల నుంచి నేను ఎదుగుదా అక్కడ శృంగేరి గొప్ప కాదు శ్రీ కాదు అక్కడ క్రైస్తు గొప్ప ఇక్కడ హిందూ ధర్మం లేదు అక్కడ బాగా తగ్గిపోయింది క్రిస్టియానిటీ బాగా పెరిగిపోయింది తాలడిగా వీళ్ళ వీళ్ళ దెబ్బలాట ఇప్పుడు మన నాకు తెలియదు కానీ కాలడీ నేనే కనిపెట్టే అసలు మేమే డిస్కవర్ చేసామని శృంగేరి వాళ్ళు కొనే మీరే డిస్కవర్ చేశారు మనందరం కలిసి దాన్ని పరిరక్షించాం అదేం కుదరదు మేమే చేసి మేమే పెట్టుకుంటాం మంచిది మీరే పెట్టుకోవాలి మేము వేరే విజయ స్తంభం కట్టుకుంటాము వీళ్ళు వేరే విజయ స్తంభం కట్టారు విజయ స్తంభం కడితే వాళ్ళు ఏమన్నారంటే బాగా కట్టారు వీళ్ళు ఏడంత వస్తున్నారు కట్టారు వీళ్ళు కట్టేసి నాగరేట్ చేసేదాకా హాజరు వాళ్ళు అది కాలడీలో విజయ స్తంభం కంటే చర్చ ఎక్కువ ఎత్తు ఉండాలని అంతకంటే ఎక్కువగా చర్చ ఎందుకంటే దేహార్థి మెజారిటీ దే ఆర్ పవర్ఫుల్ పీపుల్ ఇంకా ఈ విజయసంహం అట్టి పెట్టారు అందుకు సంతోషంగా ఓడతీ వెరీ అన్ఫార్చునేట్ సో ఇప్పుడు శంకర్ ఏమంటున్నారో చూడండి అచేతనా దర్శితం భవతి ఈ కాణాదుల కణావులు అంటే వీళ్ళు వైశేషకులు కణాద మహర్షి వైశేషుకులు అంటే కార్తీకులు వైశేషికులు అని రెండు ఉన్నారు వీళ్ళు ఏమని చెప్పారంటే చెట్లలో ప్రాణం లేదు అని చెప్పారు వేరే ఎందుకు చెప్పండి చెట్లలో ప్రాణం ఉందో లేదు వాళ్ళకి ఏమిటి సంబంధం అసలు వాళ్ళ టాపిక్ కాదు ఇది ఏదో ఆటమ్స్ కణాదులే అంటే పరమేశ్వరుడు ఈశ్వరుని ఈశ్వరుడు ఆటంసు జగత్తు నిర్మాణం చేసేటో అలా చెప్తారు నేను చెప్పాను మీకు చాలా విశేషం అంటే ఏమిటి వాళ్ళు కాణదులే వాళ్ళకి చెట్లలో ప్రాణం ఉంది లేదు వాళ్ళకి ఎందుకు వాళ్ళకి ఏమర్థం అయ్యి చెప్పారన్నమాట అలాగే బౌద్ధులు బుద్ధుడు కాదు బౌద్ధులు శంకరుడు బుద్ధుని ఏమండరు బుద్ధుని ఎందుకు అనాల్సిన బుద్ధుడు అవతార పురుషుడు గొప్ప బోధ ఆయన బుద్ధుడు చెప్పింది లేదా అంట నాకు ఆశ్చర్యం వేసిస్తూ ఉంటుంది చెప్పిన స్టేట్మెంట్ జరిగితే ఉపనిషత్తు పక్కన పెడితే ఏమి డిఫరెన్స్ ఉంది మనం ఆత్మను ఎలా వర్ణిస్తామో ఆయన సత్యాన్ని అలా వర్ణిస్తాడో ఈ రెండు ఒక్కటే ఏమి డిఫరెన్స్ ఉంది చెప్పిన బోధన దాన్ని అవైలబుల్ వర్గటిని అవైలబుల్ ఆయన ఆయన అట్లా అట్లా రికార్డు చేసి పెట్టారు లేబటి మేము ఆయన దాంతో మీకు బౌద్ధం వేరు బుద్ధుడు వింది వేరు స్పష్టంగా తెలుసు బౌద్ధులు బుద్ధుడు ఎందుకు వచ్చానండి అహింస కోసమే కదా బుద్ధుడు వచ్చింది బౌద్ధులందరూ మానస భక్షకులే బౌద్ధ దేశం చైనా మాంసభక్షకులు హండ్రెడ్ పర్సెంట్ మాంస భక్షకులు చైనీయులు పశువులను అత్యంత క్రూరంగా సంహరించి మాంసాన్ని రక్షిస్తారు వెళ్ళి వాళ్ళు పశువుల ఏడలో వాళ్ళు చూపించే క్రౌర్యం ఎంత ఉంటా కదా మీకు మీకు కోడి కూర కావాలని మీరంటే వాడు కోడిని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు వెళ్ళి వాడు కోళ్లు చూపిస్తారు మీరు నచ్చిన కోడి మీరు తీసుకుంటే దాన్ని అప్పటికప్పుడు వాడు తీసుకెళ్లి కట్ చేసి దాన్ని వండి మీకు ఇస్తాడు కప్పలైనా అంతే కోళ్ళైనా అంతే మేకలైనా అంటే వాడు మేకలు కట్ చేసి పెట్టుకుంటాడు అక్కడ మనహేటంలో లిటిల్ చైనాలో నేను దానికి వెళ్ళి ఇంకెప్పుడు నా జీవితంలో ఈ రెండు మూడు వెళ్ళకూడదు అని అనుకున్నా ఎందుకంటే ప్లాట్ఫామ్ మీద ప్లాట్ఫామ్ కాదు ఫుట్ మీద ఈ ఈ కేజస్ లో పశువులు అన్నీ ఉంటాయి లో పెట్టేసి ఉంటాయి మీరు చూస్ చేసుకోవటం అంత క్రూరంగా వాళ్ళు బౌద్ధ వాట్ ఈస్ బిస్ ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే బుద్ధుడికి బౌద్ధానికి చాలా తేడా ఉంటుంది బుద్ధుడి వేరే బౌద్ధం వేరే బుద్ధుడు మహాపురుషుడు మహా పరమేశ్వరుడే సాక్షాత్ పరమేశ్వరుడు జ్ఞాని మహాజ్ఞాని బుద్ధ ఈ రియల్లీ బుద్ధ ఎల్లైట్ అండి బౌద్ధంలో చాలా గడబిడలు ఉన్నాయి మంచి ఉంటుంది బౌద్ధంలో కూడా మంచి ఉంటుంది బుద్ధుడిని ఫాలో అయింది దాంట్లో మంచి ఎందుకు ఉండదు కావాల్సినంత మంచి ఉంటుంది కానీ ఎలాగైతే హిందూ ఫిలాసఫీలో దీని మీద ఓ మహాత్ముడు ఏమన్నాడంటే మోస్ట్ ఏన్షియంట్ రిలీజియన్స్ లో లాట్ ఆఫ్ ఎక్స్ట్రేనియస్ డ్రాస్ పెరిగిపోయింది అని అంటే బుద్దిజము ఇది మోస్ట్ ఏన్షియంట్ రిలిజన్స్ ఈయన జుడాయిజం కాబట్టి ఈ క్రిస్టియానిటీలోని వాటిలో ఉన్నంత క్లారిటీ ఆ క్లీన్లీనెస్ దీంట్లో ఉండదు చాలా డ్రాఫ్ అంతా పెరిగిపోయి అసలు స్ట్రక్చర్ ఎక్కడా కనపడకుండా అయిపోతుంది ఏదో కథలో అల్లా అల్లేసుకుంటూ అసలు నుంచి దూరంగా వెళ్ళిపోతాం తప్పిస్తే అసలు సత్యాన్ని విడిపోయి అలా అయిపోతుంది అని ఓ మహాత్ముడు అన్నాడు ఈ మోస్ట్ ఏన్షియంట్ లో ప్రాబ్లం ఉందని అన్నాడు అనివే సో బౌద్ధు ఏమన్నారు అంటే చెట్లకి ప్రాణం లేదన్నారు మోహించ పశువులను అలాగ అంతలో సంహరించి తినేసి వాళ్ళు చెట్లుకి ప్రాణం లేదంటే ఆశ్చర్యపడాల్సిందే ఉంది శంకరులు అంటున్నారు అసారం ఇంకా అంతకంటే ఏంటితారా పట్టుకుని అసారం వీళ్ళు చెప్పే మాటల్లో సారం ఏం లేదు తీపితే అని ఇది దర్శితం భవతి అని శృతి చూపిస్తోంది పర్యాటమంటుంది ఏమే ఖలు సోమ్యా విద్ధి హోవాచవాదం రియతే నీవోత ఇ అంతవరకు చూద్దాం సో హే సోమ్య ఏమే ఖను విధి ఈ విధంగానే తెలుసుకో ఇది హోవాచ ఈ విధంగానే తెలుసుకో అని చెప్తున్నాడు తంత ఎవరు తెలుసుకోవాలండి చెట్టు దగ్గర వెళ్లాడో మనిషి దగ్గర కూడా అంతే జీవాపేతం వాకెల ఇద మ్రియతే ఈ దేహము ఆ జీవశక్తి ఎప్పుడైతే విత్డ్రా అప్పుడు అది మరణిస్తుంది నా జీవహామ్రియత ఆ జీవశక్తి అనుండి జీవుడు ఇట్ నెవర్ డైజ్ ఈ విషయాన్ని మాత్రం స్పష్టంగా తెలుసుకో కాబట్టి జీవులకు మరణము లేదు అని తెలుసుకో జీవుడు మరణించడం దేహము నుంచి జీవుడు విత్డ్రా అవుతాడు తప్పిస్తే మరణించడం అనే ప్రసక్తి అనే జీవుడు వితిద్ర అయినప్పుడు ఆ శాఖ కొమ్మ ఎండిపోయినట్టుగానే దేహం ఎండిపోతుంది అంతే మరణం అనేది ఏమి లేదు ఏమిటి మరణమే ఉన్నది ఇప్పుడు చెట్టు కొమ్మ ఎండిపోయింది అనుకోండి దాన్ని మరణము అని చెట్టు కొమ్మ మరణించింది అని అనుకో ఎందుకంటే మరణము అనే పదము ఇట్ ఈస్ మోస్ట్ ఫ్రైటనింగ్ నేమ్ ఇట్ ఈస్ చాలా మనిషి మనిషిని కలత పెట్టేటువంటి నేమ్ అంటే చెట్టుకొమ్మ ఎండిపోయిందంటే ఎంత అర్థమో మనిషి చచ్చిపోయాడంటే అంతే అర్థం కానీ మనిషి ఎండిపోయాడు అందరం చెట్టుకొమ్మ చచ్చిపోయింది అందరం ఆ పదాలని బట్టి పెద్ద డిఫరెన్స్ వచ్చేస్తుంది కాబట్టి ఆ జీవ జీవ జీవశక్తి యొక్క మహిమను దర్శించే ప్రయత్నం చేయాలి కాని పరిచ్ఛిన్నమైన ఐసోలేటెడ్ గా థింక్ చేసి వాడు కుట్టాడు వీడి చచ్చిపోయాడు నేను చచ్చిపోతానేమో అంటూ అలా ఉండకూడదు జీవహా నాకు మృత్యువు లేదు అనే విషయంలో చాలా దృఢమైనటువంటి వివేకాన్ని కలిగి ఉంటాం భాషం చూద్దాం యథాస్మిన్ వృక్షదృష్టా జీవేన యుక్తో వృక్ష అశుష్క రసపానాదియుక్ జీవత్యదపేత మ్రీయతే ఉచ్యతేనే ఉడికే లోకం వ్యవహారం వల్ల ఉంది ఏమిటది యథా అస్మిన్ వృక్షదృష్టాంతే ఈ వృక్షదృష్టాంతంలో ఎలాగో చూపబడింది దర్శితం వృక్షదృష్టాంతే యథా దర్శితం వృక్షదృష్టాంతంలో ఏ విధంగా నిరూపించబడిందో ఏ నిరూపించబడింది సారంగా చెప్తున్నారు జీవేన యుక్త వృక్ష అసుష్ట వసపానాదియుక్త జీవశక్తితో కూడి ఉన్న చెట్టు ఎండిపోదు అసుష్ అంటే అర్థం ఏంటి రసం ఉంటుంది భూమిలోంచి నీటిని పానము చేయడం ఉంటుంది ఆదిశబ్దం చేత చిగుళ్ళు పెట్టడము అలాంటివి అలా ఉంటుంది ఆ జీవశక్తి ఉన్నప్పుడు దానికి ఆ వృక్షానికి జీవతి అని ప్రయోగం చేస్తారు జీవతి ఇత్యుచ్యతే ఆ జీవశక్తి యొక్క మహిమను చూసి జీవతి జీవించి ఉన్నది అని ప్రయోగాన్ని వాచ్య ప్రయోగం చేస్తారు తదు అపేతష్ట ప్రసం రేసిన ఏదో కర్మ ఫలం రేజన్ నుండి మరో ఇక్కడైతే కర్మఫల రహిజన్ గా చెప్పారు తదు అతే పశ్చ ఆ జీవశక్తి ఎప్పుడైతే దాన్ని తేక విడిచిపెట్టేస్తుందో నియతేక్ష్యతే అని ఎండిపోతుంది దానికే నియతే లోకంలో పదప్రయోగం చేస్తారు ఇక్కడ నశించిదేదీ లేదు చెట్టుకోమ్మ నశించదు జీవశక్తి నశించదు అందుకే దీని నుంచి అది తప్పకుండా ఎలక్ట్రిసిటీ ఇప్పుడు ఆగిపోయింది అనుకోండి బల్బు చచ్చిపోయింది అంటారా అన్నా ఎలక్ట్రిసిటీ చచ్చిపోయిందంటారా అది అన్నాం ఊరికే అందరూ అంతే అక్కడ అన్నందుకు సంతోషం ఉంటారు అదే చెట్టు దగ్గర ఓ రకంగా అంటారు మనిషి దగ్గర మరీ మరి ఆధారిత అంటారు హైప్ అనమాట అదర్వైజ్ నథింగ్ టు డైట్ ఈస్ జస్ట్ విత్ డ్రైల్ ఆఫ్ ది పవర్ వైఫ్ విత్ డ్రా వైఫ్ ఇట్ నాట్ విత్ డ్రా అంటే దానికి ఆ శక్తి ఉన్నంతకాలం ఉంటుంది ఆ ప్రకృతి ధారలో విత్ డ్రాయ్ అయిపోయినప్పుడు అంటే విత్ డీ అది తీసి పారంటే ఒక మిరియట ఇట్స్ విషయటే ఓకే ఏవమేవ ఖలు సోమ్యా విద్ధి హోవాచ ఇంకా దానికి వ్యాఖ్యానమే లేదు ఊరికే పైన ఉన్నది కింద రాశారు హే సోమ్య ఏవమేవ ఖలు విద్ధి మనిషి పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందని తెలుసుకో ఇది హోవాచ అని ఆయన బోధించారు ఆ సారం చెప్తున్నారు జీవాపేతం జీవ వియుక్తం ఇదం శరీరం జీవో మ్రియతే అంటే కిల అంటే గదా అన్నర్థం ఏం చెప్పండి దొరికిపోయింది అంతకంట వావా అంటే కిల అంటే గదా అంటే జీవుడే కదా మరణించి శరీరమే కదా దూరిపోయేది జీవుడు మరణించేది లేదు గదా అని అర్థం వావ కిల సో జీవాపేతం అపేతం అంటే వియుక్తం జీవతోటి వియోగం వచ్చేసింది అంటే జీవం విత్డ్రా అయిపోయినప్పుడు శరీరం రియతే ఈ శరీరము మరణిస్తుంది అంటే శరీరం శిథిలమైపోతుంది విఘటితమైపోతుంది అంటే జీవో జీవునికి విత్డ్రాయలే ఉంటుంది తప్పిస్తే మరణం ఉండదు ఎలక్ట్రిసిటీ ఏదండి ఎలక్ట్రిసిటీ There is no individual electricity. Me electricity, my electricity, Allah is under them. Me billu katsar katam, my electricity, and Allah is under them. You can have a measurement of an a-system where, economy where, there is one electricity. It is a, a grid, a network coming. And if an individual electricity will come down, there is a network coming. And a network is the only reality. There is no other reality to that. Our network is made up of so many individuals. Electricity is allied. This is a network. National bridge. And how many people who just like the Food come from children, are affecting all love and coaring. M defeating the soul, causing you such a wall, ere點οι f訊, nucleus, so far. Nuclear reactions. Inenza there can be sources of evolution, also of wind. Wind has discussed where you have to attack the Sun always. With the one, an answer is one thing. ఎంత మీరు పట్టుకోగలిగితే పట్టుకుని ఎలక్ట్రిసిటీ కింద మార్చుకుంటారు ఒకే శక్తి ఉందంటే అంతేకాని ఇన్ని శక్తులు ఏం లేవు అలాగే ఇన్ని లైఫ్స్ ఏం లేవు ఒకే లైఫ్ ఉంది కార్యశేషే సుప్త మనోదం కార్యశేషం అపరిసమాప్తమితికి స్మృత్వా సమాపన ఇప్పుడు మనిషి పడుకుని నిద్రపోయాడు అనుకోండి నిద్రపోతే బతుకున్నట్ట చచ్చిపోయినట్ట బతుకున్నట్ట నిద్రపోతే బతుకునేట్టే ఎలా చెప్పగలరు ఎలా చెప్పగలరు అంటే అంటారు కార్య శడు పని పూర్తలేదు కొంత పని చేశాడు ఏదో కంప్యూటర్ ప్రాజెక్ట్ ఏదో డాక్యుమెంటో లేకపోతే ఏదో పని చేస్తున్నాడు బొంత కుట్టుకుంటున్నారు అమ్మగారు బొంత కుడుతున్నారు ఈ బొంత కొట్టడం ఒక రోజుతో రావడం రోజులు కానీ ఒకసారి బొంత కుట్టి పడుకుని నిద్రపోయాడు అప్పుడు ఆ పడుకునే ముందు అనుకున్నారు మిగిలిన బొంత రేపు కుట్టుకున్నాం లేదనుకున్నారు దాన్ని కార్యశేషే ఆ స్థితిలో మీరు సుక్త పడుకున్నాడు పడుకుని ఉత్సి నిద్రలేచాడు నిద్రలేచి ఏమంటాడు మమేదం కార్యశేషం అపరిసమాప్తం ఈ పని ఇదం కార్యశేషం ఈ కార్యంలో ఈ భాగం మిగిలి ఉంది అంటే అపరిసమాప్తం పూర్తిగా పరిసమాప్తి చెందలేదు ఇది స్మృత్వా అని గుర్తు చేసుకుని సమాపన దర్శనా అతను గుర్తు చేసుకున్నట్టుగా మీకు అనుభవానికి వస్తుందా లేదా దీన్ని బట్టి మీకు ఏం తెలిసింది చేతుల్లోంచి శక్తి విత్డ్రా అయిపోయింది చేతులు కనబట్టలేదు పడుకుని ఉన్నాడు తర్వాత కన్ను నుంచి విత్డ్రా ముక్కు నుంచి విత్డ్రా చెవి నుంచి విత్డ్రా అలా పడుకుని ఉన్నాడు విత్డ్రా అయిపోయిందా ఎలా చెప్పగలరు పునరు పొద్దున్న లేచి మళ్లీ స్మృతిగా కార్యకృతి చేస్తున్నాడా లేదా సపోజ్ ఇదే పరిస్థితి మీకు ఆ పుట్టిన శిశువు విషయంలో చూపించారనుకోండి పుట్టిన శిశువు దగ్గర ఇటువంటి క్యారెక్టరిస్టిక్ చూపిస్తే మీరు ఏం కంక్లూడ్ చేస్తారా అక్కడ అక్కడ ఇక్కడ పని పూర్తి చేసి మళ్లీ నిద్ర లేచి సగం పని పూర్తి చేసినట్టుగా అక్కడ మిగిలిపోయినటువంటి ఆ వాసనల్ని ఇక్కడ పూర్తి చేసుకునేందుకు ఆ శిశువు ప్రవర్తిల్లుతోంది అని కంక్లూడ్ చేస్తారా దీరా బస్ వైస శిశువు ఎలా ప్రవర్తిస్తోందంటే పూర్వజన్మలో సంపాదించుకున్న వాసనలు ఆ వాసనలు అక్కడ పరిపూర్తి కాలేదు ఆ వాసనలని పరిపూర్తి చేసుకోవడం మిగిలిపోయింది కార్యశేషం అది పరిపూర్తి చేసుకుందుకు మొదలు శిశువు శంకర భగవత్పాదం అంటే మరి అలాగే ఆయన ఏదో ఛాదస్తంగా చెప్తున్నారంట ఉంటుంది ఏమీ ఛాదస్థ ఉండదు కొంచెం ఓపిక పట్టాలి సో ఏటీ లాగేదో పాట కింద పాడుతున్నారు తెలుసున్న సంగతే కదా అంటే జస్ట్ లైట్ యూ విల్ కమ్ టు ది కన్క్లూషన్ కాబట్టి కార్యశేషంలో మొన్నాడు పొద్దున్న లేచి గుర్తు చేసుకుని మీరు బొంట పూర్తి ముందుకు తీసుకెళ్తున్నారు ఆ పని పూర్తి చేసుకుంటున్నారు అదే రకంగా వీడు కొన్ని కామనలు భయాలతో అవి పూర్తి కాకుండా చచ్చిపోయాడు అక్కడ అదేహం విడిచిపెట్టాడు ఆ కామన్ వల్ డిజైర్ ఇంగ్ పవర్ డిజైర్ ఇంగ్ ఎందుకంటే డిజైర్ అన్నది ఫిజికల్ బాడీకి సంబంధించింది కాదు అది సూక్ష్మ శరీరానికి సంబంధించింది సూక్ష్మ శరీరం విజ్ఞాన శక్తి ప్రాణశక్తికి సంబంధించింది మళ్ళీ విజ్ఞాన శక్తి ప్రాణశక్తిలో అంతర్గతం అవుతుంది కాబట్టి ప్రాణానికి జీవానికి సంబంధించింది అంతే ఇట్ ది మోస్ట్ పవర్ఫుల్ థింగ్ అండ్ ఇట్ వాంట్ అడ్రక్ట్లీ ఎండ్ ద్యా ఇట్ హ్యాస్ టు కమ్ దాక్ అందుకోసం ఇట్ ఇట్ బ్రింగ్స్ ఎ బాడీ టు యూ ఆ డిజైర్ ని మీరు ఫుల్ఫిల్ చేయాల్సి ఇంకో బాడీ వస్తుంది ఆ బాడీ వచ్చిన తర్వాత అక్కడ మిగిలిపోయిన డిజైర్ని ఇక్కడ వీడి మొదలుపెట్టి చేస్తూ ఉంటాడు అలా కనపడుతుంది మనకు ఆయన దృష్టాంతం చూపిస్తున్నారు దృష్టాంతం అంటే సూక్ష్మంగా ఉంటుంది ఇక్కడ దంతలో కుట్టి మళ్ళీ దంత కుట్టుకున్నట్టు ఉండదు అలా అలా అంత స్థూలంగా ఉండదు కొంచెం సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి ఆ సూక్ష్మమైన దృష్టాంతం ఎంత చెప్తా చూడండి జాతమాత్రా నా జంతుూనాం కన్యాభిలాష భయాది దర్శనా అతీత జన్మాంతరానుభూత స్థనపాన దుఃఖానుభవ స్మృతి గమ్యతే ఇప్పుడు చిన్నపిల్లవాడు చాక్లెట్ తిన్నాడనుకోండి ఈ చాక్లెట్ తింటే బాగుంటుంది రుచిగా ఉంటుందనే సంస్కారం ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు పూర్వజన్మ నుంచి ఏం పట్టుకురాలేదు పూర్వం నేను కోసం పూర్వ జన్మ దాకా అక్కర్లా అందరి ముందు ఎప్పుడో చాక్లెట్ తిన్నాడు అందుకోసం ఇప్పుడు చాక్లెట్ అడుగుతున్నాడు ఆ చాక్లెట్ మంచిది బాగుంటుందనే సంస్కారం ఉండాలి ఆ సంస్కారం లేని పిల్లవాడికి చాక్లెట్ ఇచ్చారు అనుకోండి వాడు ఏం చేస్తాడు దాన్ని వరస్తాడు అయితే దానితోటి మట్టిలో రాస్తాడు అదే దాన్ని ఇటువంటి విసురుతాడు అయితే కుక్కటిలోకి పెడతాడు కానీ వాడి నోట్లో పెట్టండి మీరు ఒకసారి ఆ చాక్లెట్ వాడి చేత కొంచెం ఓపికగా తినిపించండి ఒకసారి రెండోసార్లు చాకలెట్ ఇస్తే అది వాడు కాబట్టి రెండోసారి తిన్న చాక్లెట్ కి ప్రేరణ వాసన ఎక్కడి నుంచి వచ్చింది మొదటిసారి తిన్న చాక్లెట్ నుంచి వచ్చింది మీరు పుడితోనే సపోజ్ చాక్లెట్ తిన్న మొదలెట్ చేయడం అనుకోవాలి అప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అనాలి నుంచి వచ్చింది అనాలి కానీ చాక్లెట్ తీసి చాక్లెట్ కాదు ఇక్కడ దృష్ణాంతం శిశువు పుడుతోనే పాల కోసం ఏరొస్తుంది స్తన్యపానానికి ప్రవృత్తమవుతుంది తల్లి స్తనం నుండి పాన పాలు త్రాగే ప్రయత్నం చేస్తుంది ఇది దీనికి పుట్టగానే చేస్తుంది కొన్ని పుట్టగానే అంటే పుట్టిన తర్వాత వెరీ ఫస్ట్ అటెంప్ట్ ఆఫ్ ఫుడ్ కింద చేస్తుంది ఈ స్తనపానము పాలు త్రాగాలి అనే సంస్కారం ఎక్కడి నుంచి వచ్చింది అవును నేను ఒక విశిష్టమైన ఆహారమని కాదు ఇన్ జనరల్ ఫుడ్ని తీసుకోవాలి అనే సంస్కారం ఎక్కడి నుంచి వచ్చింది పూర్వజన్మ వచ్చింది ఇది ఒకటి సెకండ్గా అది శిశువు ఇలా కళ్ళు కళ్ళు మూసుకుని ఉంటుంది ఫర్ అూ డేస్ కళ్ళు మూసుకుని ఉంటుంది కళ్ళు తెరిచి ఇలా చూడడం ప్రారంభిస్తున్నప్పుడు మీరు వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఇలా ఉన్నారనుకోండి భయపడి కళ్ళు మూసుకుంది ఈ భయానికి వచ్చింది పౌరోదొచ్చింది ఇప్పుడు భయపడ్డామన్నది వేరు ఇప్పుడు మనం ప్రతిదానికి భయపడతాం ఎందుకంటే ఇంతకుముందు దెబ్బతిన్న తిన్న వేరే అన్ని భయపడతా ఉంటాం అలా శిశువుకి భయం అంటే ఏదో తెలియని శిశువుకి శిశువు నిప్పు పట్టుకుంటుంది ఎందుకంటే దాని నిప్పు కాలుతుందని తెలియదు ఒకసారి పట్టుకుని కాలిన తర్వాత ఇంత పట్టుకుంటాం అది ఇక్కడ సంస్కారం కానీ వెరీ ఫస్ట్ ఫియర్ ఉంటుంది వెరీస్ అ ఫియర్ ఇన్ ఇచ్చే వెరీజ్ డిజైర్ వెరీ ఫియర్ కామనా భయం నేను అసమాను కామనా భయం అంటుంటాను ఆ దృష్టాంతాలు చూడండి రెండో దృష్టాంతం ఒకటి కామన్కి ఇంకోటి భయానికి ఆ శిశువులో కామన్ ఉన్నది వెరీ ఫస్ట్ ఇక్కడ మన లౌకిక సంస్కారం అందక ముందే కామన్ ఉన్నది లౌకిక సంస్కారం అందకముందే భయం ఉన్నది శిశువులతో శిశువు భయపడుతుంది అలా కలుమూసుకుంటుంది ఎందుకు భయపడుతుంది ఎవరు నేర్పారు ఇది భయం దేనికి అంటే అత్యంత సూక్ష్మ రూపంగా ఆ భయ వాసన కామన వాసన దానికి పూర్వజన్మ నుంచి వచ్చాయి మనకు తెలిసిపోతోంది ఎలాగైతే నేను రాత్రి పడుకుని వద్దన్న లైతే ఎవరా బొంత కొట్టుకుంటాను తీసుకొచ్చి ఇవ్వండిరా అని అడిగితే అంతకు ముందు రాత్రి ఆవిడ కుట్టుకుందా అది ఇంకా పూర్తి కాలేదని గుర్తు ఎలా కుట్టుకుంటోందో అలాగా అని ఓం పూర్ణమద పూర్ణమద పూర్ణా పూర్ణమద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమైవశిష్యే శాంతిశాంతిశాంతి హరి ఓం శ్రీగ్రుభ్యో నమ హరి శ్రీకృష్ణాపణమస్తు